ప్రార్థం చేసుకుని ఈ కొడుకును ప్రారంభించుకుంటాము పరిశుద్ధుడమైన దేవ ప్రేమ కనికతం కలిగిన తండ్రి తప్పు కలిగిన మా ప్రభు మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు అదితీయుడవు ఆశ్చర్యకుడవు నాయన కర్తవు సర్వకృపాన్ని ఇం దేవుడవు మా రక్షకుడవు మా విమోచకుడవు ఆయన నిన్న నేడు నిరంతరం మారిని మార్పు చెందని దేవుడు ఇది గొమ్మృతుడు కానీయుగములకు సజీవుడు నైన్ అని సెలవు గొప్ప దేవ ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ తండ్రి మాకు నిత్య జీవం అనుగ్రహించడానికి కలవరిశలో మరణించిన నీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నైనా మా కొరకైనా పరమును వీడిన తండ్రి లోకానికి రిక్తునిగా వచ్చిన దేవుడు ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి జగత్తిప్పు నాది వేయబడక ముందే నైనా మీరు ఏర్పరచుకున్న విధానం కొరకే మీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ గడిచిన కాలం అంతే ప్రభావ నీకు ఉచితమైన కృపతో అపారమైనటువంటి ప్రేమ కనిక్రమంగా నీ వాత్సంపు తండ్రి కూడా కాచి కాపాడుతూ వచ్చిన విధాని కొరకే మీకు వందనాలు తండ్రి బ్రహ్వానికి అయోగ్య మమ్మల్ని సజీవులుగా ఉంచి నేను ఈ రాత్రికాల సమయంలో ఆయన చిన్న మందిగా నేను ఆన్లైన్ లో చేరి మిమ్మల్ని స్పృతించటకు ఆరాధించటకు గణపరిచటకు మీకు కొరకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇదుగా తండ్రి నైన్ రాత్రి కాల సమయంలో ప్రభావ మీ పాదల చెంతకొచ్చున్నాం ప్రభా మీటింగ్ అంతటినీ మీ నామానికి మహింకరంగా జరిగించండి పాటల ద్వారా మహిం పొందండి వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి చేసే ప్రతి విజ్ఞాపనికి తండ్రి మీ జవాబును అనుగ్రహించండి ఆరాధనంతటినీ ప్రభా మీరు ఆధిపత్యం వహించి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం వచ్చిన మీకు వందనాలు అయినా రావాల్సిన ప్రతి ఒక్కరి మీరు ఆయన త్వర పెట్టి తీసుకురామని హిమా జనతా ఏసు క్రీస్తు పరిశుధనాలు వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లాడక్క అందరికీ ప్రైజ్లా మహిమ గనత్కు అర్హుడవు నీవె నా దైవమూ మహిమ గనత్కు అర్హుడవూ నీవె నా దైవమూ సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మాస్తోతులకు పాత్రుడా ఆరాధనా ఆరాధనానికే ఆరాధనానికే ఆరాధనానికే ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనానికి ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనానికి ఆరాధనానికి ఎసయ్యా ఆరాధనానికి మన్నాను పురిపించినావు బండనుండి నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీలిచ్చినావు ఎహాయి రే చోచుకును ఎహోయి రే చూచుకును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనానికే ఆరాధనానికే ఆరాధనానికే ఆరాధనాస్తు ఆరాధనా ఆరాధనానికే ఆరాధనాస్తు ఆరాధన నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరలేపి నావు యహారాఫా స్వస్థపరచును యహారాఫా స్వస్థపరచు ో నన్ను స్వస్థ పరచును సర్వము సమకూర్చును నను స్వస్థ పరచును ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనాస్తుతి ఆరాధనా రాధనానికే ఆరాధనానీకే ఆరాధనానీకే మహిమఘనతకు అర్హుడవ నీవే నాదైవమో మహిమఘనతకు అర్హుడవ నీవే నాదైవమో సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకూపాతృడా ఆరాధనానికే ఎరాధనానికే ఆరాధనానికే ఆరాధనానికే థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లోడ్ అక్క మనము ఇన్ని డేస్ బై ద గాడ్ గ్రేస్ ఈ ప్రేయర్ మీటింగ్స్ రన్ అయినాయి కాబట్టి కొంచెము సాక్ష్యం షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో ఈ స్క్యాప్ కాల్ ప్రోగ్రామ్ ఇన్ని నుంచి రన్ అవుతా అది ఎట్లా అంటే దేవుని యొక్క కృప ద్వారానే స్కైప్ కాల్స్ అనేది రన్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే నేను ఎవరికి అడిగినా అందరు యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చినారు ఒకవేళ వాళ్ళకి ఎంత పనులున్నా పోస్ట్పోన్ చేసినా నెక్స్ట్ డే అయినా వాళ్ళు సిద్ధపడ్డారు వాక్యానికి చెప్పడానికి కానీ ముందుకు రావడానికే కానీ ప్రతి వారు అంటే అడగని ఇమీడియట్ గా ఒప్పుకోవడము ముందుకు రావడము వాళ్ళు కూడా వాక్యంలో షేర్ చేసుకోవడము ఆ విధంగా దేవుడు రన్ చేపించాడు ఎందుకంటే ఆ ఈ స్కైప్ల్కి ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంటే స్టార్టింగ్ లో అడిగినప్పుడు చేసినప్పుడు అబ్బా ఎవరైనా ముందుకు వస్తారా లేదా అనే థాట్ లో ఉండేవాళ్ళము ఎందుకంటే ఎవరు కూడా వాక్యం చెప్పడానికి సిద్ధమైన మంచు కలిగి వస్తారా రారా ఒక టెన్షన్ ఉంటుండే కాబట్టి మేము స్టార్టింగ్ లో ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాము దేవుని యొక్క చిత్రం ప్రకారంగా ఇంతవరకు రన్ అవుతూనే ఉంది హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయిపోయినా కూడా సిక్స్టీన్ డేస్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు హ్యాండ్ చేసేది వేరే వాళ్ళే కాబట్టి ఎందుకంటే ప్రతి వారు ఈ గ్రూప్ లో వచ్చిన వాళ్ళు అందరూ లీడ్ చేయాల్సిందే అందరు నేర్చుకోవాల్సిందే అందరూ ముందుకు రావాల్సిందే ఎందుకంటే ఇది మన పని అని అనుకునే దానికంటే దేవుడు ఇచ్చిన పని అని అనుకొని మనం ముందుకు సాగాల ప్రతి తీసుకోవాల్సిందే ఎందుకంటే లీడ్ అనేది ప్రతి అవకాశం దేవుడు ఇస్తా ఉంటాడు ఒక్కొక్క వారికి కాబట్టి మనకిచ్చిన ప్రతి తలంతులు ఏ విధంగానైనా యూటిలైజ్ చేసుకోవడం అది దేవుడు మనకి నేర్పించిన గిఫ్ట్స్ అనమాట ఎందుకంటే ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ ఎక్కడ కూడా మనము వేస్ట్ చేసుకోవద్దు ఇచ్చిన గిఫ్ట్ ని అభివృద్ధి పరచుకుని ముందుకు వెళ్ళాల అట్లా ఎంతో మంది స్కైప్ కాల్కి రావడం వాక్యాలు చేర్చడం దేవుడు ఎంతో చక్కగా మాట్లాడినడం మరి ప్రతి కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు రావడము ఇదంతా దేవుని యొక్క కృప ద్వారానే చెప్తున్నాను కదా నేను ఆ కొంతవరకు మాత్రమే నేను ప్రార్థించినను ఇంకా మిగిలిన తర్వాత నుంచి వేరే వాళ్ళ కోసం అన్ని కోసం ప్రార్థన చేస్తున్నానేమో కానీ ఈ స్కాళ్ళ కోసం నేను ఎక్కువ ప్రార్థించలేను కొంతకాలం వరకే నేను ప్రార్థించను అదంతతకు నాకు దేవుడు ఏదైతే బలిపరిచిన వాటి విషయంలో ప్రార్థించినను సో ఇది ఇంతవరకు రన్ అయిందంటే గాడ్ గ్రేసే దేవుని యొక్క కృప ద్వారానే ఇంతవరకు రన్ అయింది మరి దేవుడికి చిన్న సాక్షిని దీవించిన కనుక ఇది నేను రవి షేర్ చేస్తున్నాను ఎందుకంటే రవి అన్న కొంచెం షేర్ చేసుకుంటారు థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ రాజ్ సార్ ముందుగా దీపా సిస్టర్ కి థ్యాంక్స్ చెప్తున్నాను కేబీపీఎంలో అందరూ లీడర్షిప్ తీసుకోవాలా అది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరూ లీడర్షిప్ తీసుకోవాలా ఎందుకంటే లీడర్షిప్ తీసుకుంటేనే మనము ఆత్మీయ ఎదగ్గాలం ఎన్నో అనుభవాలు మనకి దేవుడు అవి రివీల్ చేస్తూ ఉంటాడు తర్వాత మనం కూడా ఎంతో భారం కలిగి ప్రార్థించడము ఇతరుల గురించి ఈ క ఎందుకంటే రాబోయే దినాల్లో మనము ఒక నువ్వు ఒక లీడర్ లాగా అంటే ఒక దేవునికి ప్రతినిధిగా నిలబడాలంటే ఈ అనుభవాలన్నీ మీకు ఎంతో అవసరం సేవా జీవితంలో కాబట్టి కేబీపీఎం అనేది మనకు ఒక ఇచ్చిన ఒక ప్రణాళిక అంటే దేవుని ప్రణాళికలో ఇక్కడి నుంచి అమలవుతా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ లీడర్షిప్ తీసుకోవాలా ఇప్పుడు ఈ రోజు దీపాస్ ఇస్తారు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ కొత్త లీడర్ అట్లనే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రెగ్యులర్ గా జాయిన్ అయిన వారికి ఈ లీడర్షిప్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ గా క్రమం తప్పకుండా మీరు జాయిన్ అయితే ఎంతో సంతోషము ఎందుకంటే రెగ్యులర్ గా జాయిన్ అయిన వాళ్ళకి ఈ విధి విధానాలు అనేది అర్థమవుతూ ఉంటాయండి ఎట్లా నడిపియాలి ఏ రీతిగా లీడ్ చేయాలనేది కాబట్టి రెగ్యులర్ గా వస్తే చాలా సంతోషము వాళ్ళు కూడా లేడర్షిప్ ఇవ్వబడుతుంది కాబట్టి ఈరోజు దీపా శిస్టర్ ఇంతకు హండ్రెడ్ డేస్ ప్లస్ ఆమె నడిపించిండ్రు కాబట్టి ఆమెకి థ్యాంక్స్ చెప్తున్నాను కాబట్టి ఈ రోజు నుంచి రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి మన మధ్యలో కొత్త లీడర్ ఎవరంటే సుజాత కళ్యాణి శిస్టర్ గారికి లీడర్షిప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఇంకా మనం కూడా ఆమెకి సపోర్ట్ చేయాలా కాబట్టి ఆ టెక్నాలజీ విషయంలో కూడా మనం కొంత సపోర్ట్ చేయాలా ఆమెకి కాబట్టి దేవుడు ఆ విషయంలో నడిపిస్తా ఉంటాడు కాబట్టి కాబట్టి మనము అన్ని విధాలుగా కాల్స్ రెస్పాండ్ కావటము అన్ని విధాలుగా మనం కాల్స్ రెస్పాండ్ కావటం జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం త్వరగా టైంకి వచ్చేస్తే బాగుంటుందని హృదయపూర్వకంగా మీకు ఆహ్వానిస్తున్నాము ఆ రీతిగా ఈ లీడర్షిప్ అనేది ఏమవుతుందంటే ఆ షీట్ అనేది మేము మీకు పెడతాము స్కైప్ ఆన్లైన్ ప్రేయర్ గ్రూప్ కాబట్టి ఎవరికి ఏ డేట్స్ ప్రకారంగా వాక్యాలు ఉండి అవి మీరు త్వరగా చూసుకొని సిద్ధపడి ప్రార్థనా ఆ టైం కు మీరు ఒక రోజు ముందే సిస్తారు ఫోన్ చేస్తారు కాబట్టి మీరు త్వరగా దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది ఒకవేళ ఆ టైంలో మీరు వీలు కాకపోతే ఏ రోజు కూడా మీకు ప్రేరేపణ కలిగిన వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళకి కాబట్టి ఈ ఈ సిక్స్టీన్ హండ్రెడ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడి నుంచి రేపటి నుంచి కవి మన సుజాత కళ్యాణి సిస్టర్ గారు లీడ్ నడిపిస్తారు కాబట్టి మన సహకరించి ఆమెకు ప్రోత్సాహకరంగా అందరికీ ఉండాలని ఏసు క్రీస్తన్ వాళ్ళు మీకు అందరికీ ప్రేమ పూర్వకంగా మనవి చేస్తున్నాను తర్వాత లీడర్షిప్ లో ఉన్న వాళ్ళు అంటే రెగ్యులర్ గా మీరు జాయిన్ అయితే ఎన్నో విషయాలు ఇక్కడ బయలుపరచబడుతున్నాయి కాబట్టి మన సేవా జీవితంలో ఆత్మీయ జీతం ఎదుగుదలకు తర్వాత సేవలో మనకి నెక్స్ట్ జనరేషన్ ఎట్లా సిద్ధపరచాలు అవన్నీ మనకి దేవుడు ఒక్కొక్కరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతిరోజు జాయిన్ కండి మీతో పాటు క్రొత్త జాయిన్ చేయండి కాబట్టి కొత్త వాళ్ళు కూడా యాడ్ చేసి వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా ఎంకరేజ్ చేయండి వాక్యంలో బలపరచండి ఇది పరిచర్య కాబట్టి ఆ పరిచర్లో మన ప్రభు ముందుకు నడిపించాలని ఎంతగానే నేను ఆశిస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి సుజాత శిస్త గురించి కూడా ప్రార్థించండి రేపటి నుంచి ఆమె లీడ్ తీసుకుంటున్నారు కాబట్టి అందరికీ ప్రేజ్ దిల్లాడు ఆ ఒక లిస్టు అనేది ఈ రోజు లేకుంటే పొద్దున మార్నింగ్ స్కైప్ ఆన్లైన్ ప్రేయర్ గూప్ లో అది పెట్టడం జరుగుతుంది కాబట్టి మీ పేర్లు చూసుకోండి డేట్స్ చూసుకోండి టైం చూసుకోండి అవి దాన్ని ఫాలో అప్ చేయాలని ప్రభు నందు ప్రేమ పూర్వకం మీకు అందరికి ఆహ్వానిస్తున్నాను ప్రేజ్లాడు దీపాస్తారు ప్రార్థిస్తాం పరశుతుర భాగ తండ్రి మహోన్నత దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభుత్వం తెలించుకొని చిన్నాం ఏ క్రీస్తు పరశుదనామన్న మీ యొక్క కృపాసింహాసాన్ని మేము ఆశ్రయిస్తుండగా ప్రభావ నేను ఎవరిని కూడా ధృవీకరించమని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం నైనా అవును ప్రభావ మీ దగ్గరికి వచ్చిన వారి పట్ల మీరు ఎప్పుడు కనికరం చూపిస్తున్నారు నైనా నైనా మా మీద మీకు కనికరం చూపించమంటూ ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నమ్మున మాతో మాట్లాడునైనా మా జీవితాలను సరిచేయండి మేము ఎక్కడ తగ్గిపోతున్నాం ఎక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నామో చూపించమంటూ ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళికలో అంతం వరకు సహించుడి లాభం సహాయపడమంటూ ప్రార్థిస్తున్నాం మాకు ఒక పని అప్పగించేలాది మేము ముగించాలా ప్రభు ఈ లోకాతీతమైన మతపరమైన జీవితంలోనే ఉండడానికి వీల్లేదు నేను దాన్ని విడిచిపెట్టి మేము వచ్చిన ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టి మీ సన్నిధికి వచ్చిన ప్రభు మాకు తెలిసే ప్రభు దీనికి తగిన ప్రతిఫలం ఉంటుంది కాబట్టి నేను ఇందులో పాల్గొంటున్న వారందరినీ ఆశ్రయించండి లేని వారి ఇంకా త్వరకి వచ్చి ఇందులో పాల్గొనడం అని సహపడండి ప్రభుగా మీ మీ నుండి వేరుగా ఉండి ఎవరు ఫలించలేదని వాక్యం చదివిస్తుంది కాబట్టినైనా ఈ లోకంలో సర్వస్వాన్ని సంపాదించుకొని వాడి ఆత్మాను పోగొటటువంటి వానికి ఏమి లాభం అన్నారు కాబట్టినైనా మేము సర్వస్వాన్ని తండ్రి మళ్ళీ తృంగీకరించుకుంటున్నాం నైనా సమస్తాన్ని పెంట గొప్పగాంచుకుంటున్నాం ప్రభావ మీ మహిమార్దగలు నడప నడపండి అన్నిట్లనే రక్షణ నడిపించే సేవా పరిచి నడిపించండి ప్రభావ మేము ఓ పనులు మోసుకొని రావాలి మీ సన్నిధికి అటువంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థించుతున్నాం తండ్రి కొన్ని వారాల నుంచి మనము త్రిత్వంలోని మూడవ వ్యక్తి అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాము ఇది నేను అనుకుంటా థర్డ్ ఫోర్త్ పార్ట్ అనుకుంటా టూ పార్ట్స్ అప్లోడ్ అయినాయి ఆన్లైన్ థర్డ్ పార్ట్ నేను అప్లోడ్ చేయలేదు ఎడిట్ చేయలేదు సరిగా ఇది ఫోర్త్ పార్ట్ సో థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్ మోస్ట్లీ నేను ఈరోజు రాత్రి నిద్రపోకముందు అప్లోడ్ చేసేస్తాను లేదంటే ఇంకా నేను ఒక టూ నైట్స్ ఉండకపోతే ఆఫీస్ పని మీద బయటికి నేను కాబట్టి రేపు ఎల్లుండి రేపైతే కొద్దిరోజు మాత్రం జస్ట్ వీలైతే పార్టిసిపేట్ చేస్తే ఎందుకంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పోతున్నా ఆల్ నైట్ ఉంటుంది ఆ ప్రోగ్రాం కాబట్టి రేపు ఏమన్నారు ఒకవేళ అవకాశం అంటే పాలు పొందుతాను లేదంటే ఎల్లుండి నైట్ కాబట్టి వీళ్ళైతే ఈరోజు నైట్ అప్లోడ్ చేసి నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు లేదంటే తెల్లవారుజామున ప్రయత్నిస్తారోర్ థర్టీ ఫైవ్ లేచి ఇవి కంప్లీట్ చేసేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది పరశుదాత్మ నడిపింపు ఎందుకు మనకు అవసరం అది అయితే ఎర్లియర్ రికార్డింగ్స్ నేను చూపించిన ఫస్ట్ టూ పార్ట్స్ లో పరశుదాత్మ అభిషేకం లేకుండా ఎట్టి పరిస్థితిలో నీ విశ్వాసపు జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకనుకోలేవు నీలో పరిశుధాత్మ లేకపోతే నువ్వు ముద్రించిన పడ్ ముద్రించిన పడిన పడిన వాడవు కావు ఎస్లో రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాము ఎవరికైనా అవకాశం ఉంటే చూడొచ్చు త్మేేత మనము జరించబడ్డవాళ్ళు సారీ మొదటి అధ్యాయం ఎఫెస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు వరని చదవండి ఎఫెస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మీరును సత్యవాక్యమును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి చూడండి ఇదొక వాగ్దానం అన్నట్టు క్రీస్తు నందు మనము ముద్రించబడడం అనేది అదొక వాగ్దానం చేసేయండి మనకి ఎందుకంటే పరిశుదాత్మ లేకపోతే మనుషులు సంపూర్ణంగా శారీరకంగా జీవిస్తారు అన్నట్టు మనకు తెలుసు మనం చూసిన గతంలో దేవుడు త్రిత్వము అంటే తండ్రి కుమారుడు పరుశుదాత్మ ముగ్గురు ఒకటే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అదే రీతిగా భూమి మీద మనిషిలో కూడా త్రిత్వం ఉందని చూపిస్తున్నాడు మీకు శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడు కూడా త్రిత్వమే అన్నట్టు కాబట్టి దేవుడు అట్లా తయారు చేసినాడు ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన ఏ రీతిగా త్రిత్వపు దేవుడు అంటే త్రియక దేవుడు మనం కూడా ఆ మూడితో పాటు కలిసిన ఒక వ్యక్తి లాగా అన్నట్టు అయితే ప్రాబ్లం ఏంటంటే అక్కడ తండ్రి కుమారుడు పరశుధాత్ముడు ఐక్యత కలిగి వారు అన్యోన్యమైన సహవాసంలో ఉన్నవారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అక్కడ తండ్రి ఏది చేస్తాడో నేను అది చేస్తా అన్నాడు తండ్రికి ఏది ఇష్టమో నాకు అది ఇష్టం అదే రీతిగా మనం చూస్తున్నాము పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నడిపిస్తాడు నాలోనివే తీసుకొని మీకు బయలుపరుచున్నాడు యేసుప్రబు కాబట్టి యేసు ఏ రీతిగా అయితే తండ్రి తండ్రితో ఏకీభవించి తండ్రి గురించి మనం విశదీకరించాడు పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ శుభ్ర గురించి విశదీకరిస్తాడు అది సీక్రెట్ అన్నట్టు అందుకే మనం చూస్తూ ఉంటాం ప్రార్థన ఎప్పుడు మనం పరలోక మందిన తండ్రి అని ప్రార్థన తండ్రికి సంబోధించింది తండ్రికి పోవాలా ప్రార్థన ఏ రూపకంగా పోవాలా ఏసుక్రీస్తు నామమ్ము తప్ప వేరే మార్గమే లేదు తండ్రి యుద్ధకు రావాలంటే ఏసుక్రీస్తు నామనే నా ద్వారా తప్ప ఎవడన తండ్రి యుద్ధకు రాలేడు అంటే ప్రార్థనలు చనిపోయినా కనుకుంటున్నారు చాలామంది కానే కాదు ప్రార్థనలో తండ్రి దగ్గరికి రావాలంటే ఏసుక్రీస్తు నామం తీసుకొని రాకపోతే తండ్రి నీ ప్రార్థన స్వీకరించాడు కాబట్టి తండ్రి మన ప్రార్థనలు వినాలంటే ఏసుక్రీస్తు నామము ద్వారా తప్ప వేరే మార్గం లేదు అదే రీతిగా ఏ రీతిగా ప్రార్థన చేయాలన్నా మనకు తెలియదు కాబట్టి వర్షుధాత్ముని సహాయం మనకు అవసరం వర్షద్ ఆత్ముడు ఏం చేస్తాడు ఏ రీతిగా ఏసుక్రీస్తు నామాన్ని వాడాలా అనే మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధనాలు నేర్పిస్తూ ఉంటాడు ఏ రీతిగా ప్రార్థన చేయాలా మన ప్రభు రాత్రి ప్రార్థించేవాడు ఎట్లా ప్రార్థించేవాడు ఆత్మలో మూలిగులతో నుండి ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్తంగా మారడం తర్వాత ప్రార్థన చేసినప్పుడు తనలో నుంచి మహిమ వెళ్ళిపోయింది అని గ్రహించగలిగే కాబట్టి పరశుదాత్ముడు వీటన్నిటి మనకి చూపిస్తూ ఉంటాడు అన్నట్టు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీలో నుంచి ఒక శక్తి వెళ్తుంది ఇతరుల జీవితంలో వెలిగింపజేస్తూ ఉంటాడు ఎందుకంటే పరశుదాత్ముడు అగిలి కాబట్టి కాబట్టి ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలా దాని ప్రకారంగా మన సేవాన్ని ముందు కొనసాగించాలా అయితే ఒక విషయం నేను ఇంతకుముందు రికార్డింగ్ చూపించిన బహుశా పార్ట్ టూలో చూపించిన అనుకుంటా మన వ్యూహాను సువార్త పదహారో అధ్యాయం ఏడవ వర్షంలో ఏమంటుందంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనం అన్నాడు కాబట్టి మీకు ప్రయోజనం అంటే మీరు ప్రతి విషయంలో పనిమంతులుగా అంటే ప్రతి విషయంలో మీరు మంచి పరిచారకులుగా మంచి సేవకులుగా కొనసాగించే వారుగా ఉండాలి పరిశుధాత్మ మనకి అవసరం అయితే ఏ శుభ్రా లోకం నుంచి వెళ్ళిపోవాలి అంటే బాగా అర్థం చేసుకోండి తండ్రి కుమారుడు ఈ లోకంలో లేరు వాళ్ళు పరిలోకంలో ఉన్నారని మాకు అయితే ఇప్పుడు భూలోకంలో ఉండేది పరశుధాత్ముడు ఒక్కడే కానీ అతన్ని మర్చిపోయింది చర్చ అని ఫస్ట్ టూ రికార్డింగ్స్ మరోబడ్డ దేవుడు చరిత్వంలోని మూడో వ్యక్తి దేవుడైన తండ్రి దేవుడైన కుమారుడు దేవుడైన పరశుధాత్మ అయితే కొన్ని చర్చెస్ పరిశుధాత్మాన్ని దేవుడని ఒప్పుకోవు అయితే చాలా మంది అతను ఆర్వి చేస్తా ఉంటారు నేను ఓపికతో వింటాను మనము ఇవన్నీ పరిశోధించకుండా ఎప్పుడు స్టేజ్ మీదకి ఎక్కం ఎందుకంటే ఒకసారి నువ్వు స్టేజ్ మీదకి ఎక్కినావంటే వినే ఎంతమంది ఉంటారు బహుగా చదువుకున్న వాళ్ళు థియాలజీ చేసిన వాళ్ళు కొంతమంది పాస్టర్లు ఉంటారు కొంతసార్లు బిషప్లు ఉన్నారు గుర్తుంది కొంతమంది బిషప్లు ఉంటారు ఆడియన్స్ లో వింటా ఉంటారు నీ బోధ కరెక్టా కాదనేసి వాళ్ళు పట్టేసుకుంటారు అక్కడ కాబట్టి నువ్వు మరీ విశేషంగా కష్టపడి వీటన్నిటిని నేర్చుకొని అన్నిటినీ వాక్యంతో పోల్చి ముందు పోవాల అయితే పరిశుద్ధాత్ముడిని దేవునిలాగా పూజించద్దని నాతో ఒక ఆర్గ్యుమెంట్ చేసిండు నేను చూపించిన దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించాలా అని వాక్యం సమరస్తితో మాట్లాడి దేవుడు ఆత్మ గనుక ఆయనని ఆరాధించే వాడు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాల అంటే నీ ఆత్మ లెవెల్ల నుంచి నువ్వు ఆయన ఆరాధించాలా ఎందుకంటే ఆయన ఆయన కూడా ఆత్మ కాబట్టి నీ ప్రాణము అందుకే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ బలంతోనూ అంటే అర్థం ఏం చెప్తుంది దేవుని ఆరాధించాలంటే నీ ఆత్మతో ఆరాధించాలా అంటే మన భాగం మనలో ఉన్న ఒక స్థానం అది ఒక స్థితి ఒక ఒక భాగం అన్నట్టు ఆత్మ తర్వాత ప్రాణము తర్వాత శరీరము కాబట్టి ప్రాణము శరీరము నీ ఆత్మతో సహకరిస్తే పర్ఫెక్ట్ ప్రార్థన అది కానీ మనకి అవి కానే ఎందుకంటే నీ ఆత్మ సిద్ధమే కానీ నీ శరీరం ఎప్పుడు ఆటంకంగా ఉంటుంది ప్రార్థనలో త్వరగా ముగించుకోవాలి మొక్కల నొప్పులు నరు నొప్పులు నిద్రమంతు ఆవలింపు ఇంకేం చేసుకుంటాంలే సహన్లే చేసిన కాడికి అయిపెదల అంశములు ఇవన్నీ నీ శరీరము లాగుతూ ఉంటుంది అన్నట్టు తర్వాత నీ నీ ప్రాణం ఏమంటుందంటే ఇంకా చాలే నిద్రపోయే టైం వచ్చింది రెస్ట్ తీసుకో కొంతసేపు మళ్ళీ రేపు చేసుకోవచ్చు అది సమర్థింప అన్నట్టు కానీ నీ ఆత్మ ఏమంటుందంటే లేదు లేదు లేదు ఇంకొంచెంసేపు ప్రార్థన చేయి ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ దిగి కానీ నీ ప్రాణము నీ శరీరము వినవన్నట్టు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం నీకైతుందో ఈ మూడు వింటాయి అన్నట్టు ఎందుకంటే పరశుధాత్మ అభిషేకం కలిగినప్పుడు ఏమవుతుందంటే తండ్రి కుమారుడు పరశుధాత్ముడు ముగ్గురు వచ్చి నీ నీ హృదయంలో బస చేస్తారు వాళ్ళు ఒకరే వాళ్ళు కానీ బస చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే తండ్రి వచ్చినప్పుడు పాత నిబంధన కాలపు విధానాలని చూపిస్తుంటాడు మా నేర్పిస్తూ ఉంటాడు వచ్చినప్పుడు రక్షణ అనుభవము అవన్నీ నేర్పిస్తూ ఉంటాడు ఎట్లా ఆదరించాలా ఎట్లా ప్రేమించాలో ఎట్లా నడిపించాలి పశుధాకలు వచ్చినప్పుడు పాపం గురించి తీర్పుని గురించో దాని తర్వాత నీతిని గురించి చెప్తా ఉంటాడు పాత్రలు అవన్నీ కాబట్టి తండ్రి పాత్రని బలిన కాలంలో ఇసారి పాలని తండ్రి లాగా నడిపించాడు వాళ్ళు ఇంకా అంటే ఇంకా శారీరకంగా ఉండేవాళ్ళు మాకు లేవు తెల్లగడ్డలు లేవు మాకు మాంసం లేదు అప్పుడు ఏడ్చేవాళ్ళు నాకు నీళ్లు లేవు మాకు ఆకలితుంది ఎంత కాలం అయింది మేము తిని మాంసం పసిపిల్లలు అన్నట్టు అందుకైనా తండ్రి లాగా వాళ్ళు అదే తండ్రి కుమారుని రూపం ధరించొచ్చిన విషయం మనం అనేక పర్యాలు హెచ్చరిస్తూ ఉంటాం ఐజాగర్ రెండని ప్రభు తానంతట తానే ఒక సూచన మీకు అనుగ్రహించమైంది కన్యక ఒక శిశువును కాను కను ఒక కుమారుడు మీకు అన్న విషయం కాబట్టి ప్రభు అంటే తండ్రి తనంతట తానే కుమారుని ఈ లోకంలో జన్మిస్తాడు అన్నట్టు అదే రీతిగా దళితులు రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే తండ్రి కుమారుని యొక్క ఆత్మను మీకు అనుగ్రహించిన కాబట్టి తండ్రి ఆత్మ కుమారుడు కుమారుని ఆత్మ పరశుధాత్మ పరశుధాత్మని తండి. ఇవన్నీ ఒకటే అన్న విషయాడు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ వారి పాత్రలు వారు నిర్వర్తించిను పాత నిబంధన కాలంలో తండ్రి లాగా ఆరంభానికి అంటే పాత నిబంధనకి మధ్యవర్తిగా యేసు ప్రభు కుమరు లాగా మనకు వరకు మీద అండ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు ప్రయోజనం అన్నాడు ఎందుకంటే నేను పోకపోతే వేరొక ఆధారకర్తను మీ దగ్గర పంపాను పంపలేను నేను పోతే ఖచ్చితంగా పంపిస్తాను అతను వచ్చినప్పుడు ఈ లోకాన్ని ఒప్పింపజేస్తాడు ఏమని పాపం గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు అందుకు పరిశుధర్పం అవసరం అని సో ఒప్పింపజేసే విధానం ఒకటైతే నీ హృదయంలోకి వచ్చి నివసించే విధానం ఇంకొకటి అందుకు మనము అతన్ని ఆహ్వానించం ఆహ్వానించపోకపోతే మటుకు అతను మన దగ్గరికి రాలేడు అయితే నేను సండే అక్కడ తుని అనే ప్రాంతంలో నర్సీపట్నం అనే ఒక డిస్ట్రిక్ట్ లో ఆంధ్రది అది కొత్త డిస్టిక్ట్ అది ఆంధ్ర విభజన దైతే అనే గ్రామంలో ఒక చర్చ్లో ఈ వాక్యాన్ని నేను చూపించిన ఏంటంటే నువ్వు ఏ పని చేయాలన్నా నీకు పరిశుధాత్మ అవసరం ఈ లోకంలో నువ్వు ఏ పని చేయాలన్నా అదే దేవుని సేవనే కావచ్చు లేక కుటుంబంలో ఒక తల్లిలాగా తండ్రి లాగా బాధ్యత నిర్వర్తించడము లేక కుటుంబం కుటుంబ పోషణ కొరకు పనిచేయడము లేదా ఉద్యోగ స్థలంలో చేయాలన్నా నీకున్న తలాంతులన్నీ ఉపయోగించుకోవాలన్నా నీకు పశుదాత్మ అవసరం లోకస్తులు వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడి వాటిని అన్నిటినీ పనులన్నీ ముగించుకొని సంపాదించుకుంటూ మనం మటుకో పశుధాత్మ అభిషేకం మన మీద ఉంటే మనము వారికంటే మరీ విశేషమైన పనులు చేస్తాం కానీ ఒక రహస్యం ఏంటంటే నువ్వు ఆర్థికంగా అభివృద్ధి పొందాలంటే మటుకు వృద్ధగా ప్రార్థన చేస్తే కాదు అట్లా అనుకుంటే మళ్ళీ అనిలు ఎందుకు అంత ధనికులు అయిపోతున్నారు అన్నిలు ఎందుకు ధనికులు అవుతున్నారంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తారు కాబట్టి వారికి తెలివి ఉపయోగిస్తారు కాబట్టి కానీ మనకి ఏంటంటే మనకి ప్రభు సహాయకుడు కాబట్టి కష్టించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించన్నాడు భూమిని లోబరచుకుండా అన్నాడు మనం దీని మీద పరిపాలించాలా కష్టించకుండా ఫలించకుండా మనము ఎట్టి పరిస్థితులు ఆ పనులు చేయలేము అన్నట్టు అందుకు పరుశుధాత్ముడు మనకు సహాయకుడు అన్నట్టు పాత నిబంధన కాలంలో సంసోన విషయంలో మనం చూస్తాము దాని తర్వాత సంసోన్ కంటే ముందు గిడిగని విషయంలో చూస్తాము దానికి ముందు ఒతనీయుల విషయంలో చూస్తాము వీళ్ళందరి మీద పరశుదాత్మ వచ్చినప్పుడే వాళ్ళు న్యాధిపతులైనరు పరుషుధాత్ముడు వచ్చినప్పుడే వారు శత్రువులోని నిర్మూలించిన శత్రు చంపి విశల్పాలకి విడుదల కల్పించినారు అవి నేను థర్డ్ రికార్డింగ్స్ లో నేను నీటి చూపించిన అవి నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు వింటే మీకు తెలుస్తుంది ఏ రీతిగా పశుధాత్మ లేకపోతే వాళ్ళు చేయలేకపోయినారు తర్వాత పశుధాత్మ అభిషేకం ఉన్న ముగ్గురు వ్యక్తులు సింహంలోని చీల్చి చంపినారు ముఖ్యంగా సంసం గురించి మనకు తెలుసు దావిద రాజు గురించి మనకు తెలుసు దావిద రాజు ఎలుబు సింహంని చీల్చి వేసినాడనేసి మూడో వ్యక్తి ఎవరంటే ఫాస్టర్ కూడా చెప్పలేకపోయినారు అక్కడ చాలా మంది ఫాస్టర్స్ చెప్పలేకపోయినారు అప్పుడు నేను వాక్యం చూసి చూపించిన సమయ గ్రంథంలోని వాక్యం వినయ అనే వ్యక్తి సింహము అది ఈయనను చూసి భయపడిందంట భయపడిపోయి ఒక బావిని ఎక్కడ దాసుకుందంట దాసుకుంటే ఈయన బయటికి లాగి చంపిందట అదే సింహాన్నే చంపేవాడు మరి ఎంత భయంకరంగా అనిపించాలా సింహమే గజగజ వనుకుతున్నదంటే అవిది ఎట్లాంటి వాడు సంసన ఎటువంటి వాడు వినయ ఎటువంటి వాడు కాబట్టి వీళ్ళని బలవంతులుగా చేసింది ఎవరు పర్శుద్ధాత్ముడే అందుకు నీకు పరశుధాత్మ అభిషేకం అవసరం పరుశుధాత్ముడు లేకపోతే ఏమవుతుంది తెలుసా నువ్వు ఏ పని చేయలేవు ముఖ్యంగా లీడర్షిప్ పనులు చేయలేవు స్టేజ్ మీదకి ఎక్కమంటే నా వల్ల ప్రార్థన చేయట నా వల్ల కాదంటూ బైబుల్ చదువు అంటే మరి ఏమవుతుంది నీ వల్ల అది కొంచెం కష్టమే కదా అట్లాంటి జవాబు ఇవ్వడం కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తివంతురు అన్న విషయాన్ని మనం చూస్తాం కదా బైబిల్లో ముఖ్యంగా సమయగంధంలో మనం చూస్తాము మొదటి అధ్యాయంలో మొదటి సమయ గ్రంథం పదహారు అధ్యాయంలో సౌల మీదకి కూడా పరిశుదాత్మ వచ్చినట్టు మనం చూస్తాం కదా సౌల మీదకి పరిశుదాత్మ వచ్చినప్పుడు అతను ప్రవచించను అన్న విషయం మనం చూస్తాం ఒక్కరోజే రామ్ తర్వాత మళ్ళా అతను ఎప్పుడు ప్రవచించలేదు అని చెప్తాడు అందుకు ఆయన మీదకి తిరిగి మళ్ళా పరిశుదాత్మ రాలేదు ఒకవేళ వచ్చినా ఉండలేకపోయిందని ఎందుకు ఆయనలో పరిశుధాత్మ కనిపించలేకపోయింది ద్వేషము అసూయ కుళ్ళు అన్ని పుట్టినాయి కాబట్టి ఎఫ్తా విషయంలో మనం చూస్తాం ఎఫ్త మీదకి పరిశుత్మ చేసిన అద్భుతకరం కాబట్టి ఒత్నియలు గిడియోను ఎఫ్త సంసోను వీళ్ళు వీళ్ళే కాకుండా సమయాలు దాని తర్వాత సాగులు విషయంలో మనం చూస్తాము దాని తర్వాత దావిదు విషయాలు చూస్తాము దాని తర్వాత వినయా విషయాలు చూస్తాము ఇవన్నీ చివరి కాగా కొత్త వచ్చినప్పుడు ఇది ఒక వాగ్దానం అన్నట్టు మనకి ఎందుకంటే నినాని నిరంతరం ఏకైతే ఉండే గొప్ప మనుషులు వాళ్ళు బాల్యం నుండే శరీరులు వారి హృదయం అంతా చెడుతనంతా నిండుంది అంటే వాళ్ళు ఇంకా శరీరకాన్ని జీవిస్తుంటారు శరీరక కోరికలని తీర్చుకొనిగా ప్రయత్నిస్తుంటారు కానీ వారి శరీర వారి జీవితంలో ఉన్న ఆత్మ కోరికలని తీర్చుకోనికి అవకాశం ఇవ్వాలన్నట్టు అందుకు వాళ్ళు శరీరంలోనే ఉండి చనిపోతుంటారు అన్నట్టు కానీ చావని జావం అందుకే చెప్తుంటే మనకి మనం చావము అర్థం ఏంటంటే నీ శరీరం నశించిపోతుంది కానీ నీ నీ ఆత్మ మేల్కొనే ఉంటుంది నీ ఆత్మ మేల్కొనే ఉంటుంది అది ఎప్పటికీ మరణించదన్నట్టు ఈ శరం విడిచిపెట్టంగానే పర్లోకప్పు ప్రపంచంలో నీకు రకరకాల పనులు ఉపయోగించబడింటాయి దాని తర్వాత ప్రభు తిరిగి వచ్చినప్పుడు నువ్వు దేవదూత్తులకి తీర్పు తీరుస్తావనుంది వాక్యం అంటే నీ ఎంత పవర్ఫుల్ ఊహించుకో దేవదూత్తులకు నువ్వు తీర్పు తీరుస్తావు అన్నట్టు అవి కదా దేవుడికి తిరుగుపార్తనం చేసినాయి కదా వాటికి నువ్వు తీర్పు తీరుస్తావు అందుకు అవి ముందు జాగ్రత్తగా నిన్ను తీర్పరిలాగా కాకుండా నిన్ను నాశనం చేసి తీర్మానించుకొని ఎన్నో సార్లు దయలు వాళ్ళని గురించి మాట్లాడుతుంటూ విన్నా ఎన్నో లెక్కకు లేవు అవన్నీ ఒకటే అంటాయి ఈయన నాకు కావాలా ఈమె నాకు నాకు కావాలా అంటే అర్థమేంది తెలుసా ఈయనను నేను కోరుకున్నాను ఈమెను నేను కోరుకున్నాను అని చెప్తే దయాలే దాని అర్థం ఏంటంటే ఈమె నాకు కావాలంటే ఈమెకి నేను భర్తను ఆత్మీయ భర్తను ఈయనకి నేను ఆత్మీయ భార్యను కాబట్టి నీ విషయం గమనించండి ఎవరికన్నా మ్యారేజ్ లేట్ అవుతుందంటే ఈ సీక్రెట్ వారికి ఆత్మీయ భర్త అన్న కానీ ఆత్మీయ భార్య ఉండాల ఎందుకంటే ముత్తాతలు ఎవరు అప్పగించింటారు రక్షణగా ఉందని వారు కాబట్టి కాబట్టి అది తరతరాలు వంశం ప్రతి తరంలో అది నెరవేరుస్తూనే ఉంటుంది దురాత్మ అందుకు నువ్వు నీ కుటుంబానికి రక్షకునిగా నువ్వు నిలబడల్లా అది నీ బాధ్యత ఎందుకంటే ఈ సత్యం నీకు బయలుపరచబడింది కాబట్టి నువ్వు ఆత్మీయ ప్రపంచంలో ఆ వాటితో పోరాడి వాటిని తరమడానికి నిన్ను దేవుడు లేపుతున్నాడు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరిని లేపుతాడు అది నాకు తెలిసి కేవీపీఎంలో నవ్వాలి ప్రతి కుటుంబంలో ఒక్కరిని లేపుతాడు ఎందుకంటే ఆ సత్యం తక్కిన కుటుంబ సభ్యులకు తెలియదు నీకొక్కనికే బయలుపరచబడింది కాబట్టి నువ్వు ఒక్కనివే నీ కుటుంబానికి రక్షకుడు అన్నట్టు కాబట్టి నువ్వేం చేయాలంటే నీ కుటుంబానికి సంబంధించిన సింహాసనాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాల వాణి ధర్మేష్ ఓడొక్కడు ప్రధాని కూర్చుండు ఎందుకు ముత్తాతలు అప్పగించారు మీ ఇంటి పేరు అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు గతంలో నేను చూపించిన నీ ఇంటి పేరుని నువ్వు విమోచించుకోవాల నువ్వు ప్రార్థన చేసి నేను ఈ ఇంటికి ఇంటి సింహాసనాన్ని స్వాధీనపరుచుకుంటున్నా సైతాను వాడు ఎవడు ఏ ప్రధాని ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నాడో వాణ్ణి ఇప్పుడు నేను ధర్మేస్తున్నా వాడిని ధన్నేస్తున్నా అక్కడి నుంచి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం వాడు అంటే నేను ఆ సింహాసనాన్ని ఆక్యుపై ఇంకా ఎటువంటి దురాత్మలు ఆ ఇంటి లోనికి రావడానికి వీలేదు ఆ ఇంటి పేరు తీసుకొని నువ్వు ఉచ్చరించాలా ఎప్పుడన్నా అవకాశం ఉంటామని నేను చోట్లే ఎట్లా చేయాలనేది కానీ మీకు ఈ సత్యం అర్థం కావాలా మీ కుటుంబాన్ని మీరు ఎట్లా విమోచించుకోవాలా ఎందుకంటే ఈ ఆత్మీయ భర్తలు ఈ ఆత్మీయ భార్యలు వచ్చినప్పుడు ఏమవుతారంటే ఆ కుటుంబాలలో డైవోర్సెస్ ఏ జరుగుతూ ఉంటాయి బైర కలహాలు జరుగుతూ ఉంటాయి పిల్లలు గుట్టనీయకుండా అటగిస్తూ ఉంటారు కాబట్టి ఈ బాధ్యత ఏంటంటే నీ వంశపు నీ ఇంటి సింహాసనాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలి వాడిని పడదరో ఎలా వాడిని ఆటలు తోసేదాల కిందికి నువ్వు పట్టుకోవాలి కాబట్టి ఏసు ఏమంటుందంటే నీ వల్ల కాదది ఇవల్ల ఎట్టి పరిస్థితులు కాదు అందుకే యోహన్ సువార్త పదహారో అధ్యాయంలో ఏమని మాట్లాడు పద్నాలుగో అధ్యాయములో ఏం మాట్లాడుతున్నాడంటే ఒకసారి చూడండి యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనాలు పద్దెనిమిదవ వచనం చదవండి ఎవరన్నా యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనం మిమ్మును అనాథులుగా విడవను చూడండి ఎప్పుడు మిమ్మును అనాథులుగా విడవను అని చెప్తున్నాడు ఎప్పుడైతే నీ కుటుంబ సింహాసనాన్ని నువ్వు సంపాదించుకోవో నువ్వు నువ్వు రాజ్యం లేన నువ్వు నీకు యాధికారం అధికారం లేదన్నట్టు నువ్వు ఒంటరి వాడవు నీకు ఎవరు సహాయపడరు నేను పైగా నేను ఎన్నిసార్లు చెప్పినానని దేవుడు ఎప్పుడు నీకు సాయం చేయడు ఎందుకంటే నేను అన్ని మీకు ఇచ్చేసి వెళ్ళిపోయినా నేను భూలోకంలో లేని ఇప్పుడు భూలోకంలో ఉంది పరిశుధాత్ముడు కాబట్టి ఇప్పుడు పరిశుధాత్ముని సహాయం ద్వారా నువ్వేం చేయాలా నువ్వు ముందుకు పోవాలి ఇంకెంతకాలం ప్రార్థన చేస్తావు ఇంతెంత కాలం ఉపవాసం ఉంటావు అంటాడు మోసతో అన్నాడు అదే మనం నేర్చుకున్న మోసకు సంబంధించిన విషయం కాదు ఇంకెంతకాలం మొరపెడతావు నాకు నాకు ఎందుకు మొరపెడుతున్నావు ఒప్పో ముందుకు అన్నాడు అంటే ఏంటంటే నా పని నిర్వర్తించిన సైతాన్ని నిరాదాయనిగా చేసిన వాడి వాడి అనుచరులని అందరినీ చేసిన వాళ్ళ దగ్గర ఏ పవర్ లేదు వాళ్ళని బంధించేసిన శిలో మీద వారి పవర్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసిన చేసేసి సైతాని మీద విజయం పొంది పాపము శాపము రోగముల మీద విజయం పొంది ఆ విజయాన్ని మీ చేతిలో పెట్టిపోయిన అంటారు రోగుల రాసిన పత్రిక ఎనిమిది ఉంది అందుకే నాకు ఇష్టం అధ్యాయం ఈ చేతిలో పెట్టిపోయినా మీరేమో హాలీలుగా పడలు పడుకుంటే ప్రార్థన తీసుకుంటా కూర్చున్నారు ఇంటి దగ్గర ఇంకెంత కాలం బలపెడతారు నాకు అనిలను చూసి నేర్చుకోండి ఈ చూసి నేర్చుకోండి శిష్యులతో ఈ లోకస్లు ఎట్లా సంపాదించుకుంటారో చూడండి మీరేం చేస్తున్నారు హల్లి లేని ఫాస్టింగ్ ఫ్రేజ్ ఉంటున్నాడు హక్కు లేదు చేసినాక ముందుకు పోకపోతే పరీక్షలు కూడా పాస్ కారు ఇది ఆత్మీయ పోరాటం ఇది యుద్ధము యుద్ధంలో గెలవాలంటే లీడర్షిప్ తీసుకోవాలి గిడియో గురించి నిన్న నేను నిన్న సాయంత్రం దీర్ఘంగా ధ్యానిస్తున్నాను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎన్నో సడ్డులు చెప్పాడు కదా లీడర్షిప్ తీసుకోమంటే దేవుడు దేవుడికి వచ్చి మాట్లాడుతున్నాను గిడి ఉంటాను నువ్వు లీడర్వి నువ్వు పరాకరాలివి అంటే నేను ఎంత అంటాడు అన్ని సొడ్డులు చెప్తలేడా నా గోత్రము నా కుటుంబము బహు స్వల్పమైంది మానశే గోత్రం సంబంధించిన వాడు గిరియోన్ అలాగే ఆశ్చర్యం ఎఫ్ఐర్ఎం గోత్రంలోకి వెళ్ళి మనిషి గోత్రంలోకి దేవుడు పెద్ద వ్యక్తులను న్యాధిపత్రాన్ని లేపాడు చిన్నవి కదా ఇవన్నీ నిజంగా దేవుదూతవాగావా అని నేను తీసుకొచ్చి మాంసాన్ని తీసుకొచ్చి పిండి తీసుకొచ్చి దాని మీద పానీయం పోస్తే దూత వచ్చి దాన్ని తన చేతిలో ఉన్న కర్రని దాన్ని ముట్టినప్పుడు అది అగ్ని ఆ బండల నుంచి అగ్ని బయటికి రావడం ఆ యొక్క మాంసము ఉడకబెట్టిన మాంసము ఆ పిండి వంటకము దాని తర్వాత ఆ యొక్క మీద ఆ నాన్పిన పానం పానకం అంత దహించిబడ్డట్టు మనం చూస్తాం ఆ బండ కరిస్తే ఆయన నుంచి అగ్ని రావాల్సిందే ఎందుకంటే ఆయన దహించి అగ్ని దేవుడు కాబట్టి కాబట్టి గిడియోంతని అక్కడ దేవుడు మాట్లాడతాడు అంతగా విశేషమైన చూసిన గీడియోని అప్పటికీ సొడ్డు చెప్తున్నాడు నేను దేవుణ్ణి చూసినా చచ్చిపోతాను నేను అనుకున్నాడు కానీ నువ్వు చావగో గీడియోను అన్నట్టు దేవుడు పిలిచి ఎందుకు నువ్వు తడు ఎన్క వేస్తున్నావు నేను ఉన్నప్పటి నుంచే నేను కానీ తను మాట్లాడిందని కానీ ఎన్నిసార్లు ఆటంకాలు అడ్డంకులు చెప్తుంది నా వల్ల కాదు ప్రభా నేను నేను ఎంత వాడని కానీ ఎప్పుడైతే ఆయన ఆ వారి పూర్వీకులు అంటే వాళ్ళ తాత తండ్రులు నిలబెట్టిన బలిపీఠంలో పడేసిండో అప్పుడు ఎంత పవర్ఫుల్ గా తయారైండే అంత ధైర్యంగా తయారైంది అంతవరకు బలహీనంగా భయస్థుడుగా ఉండేటవాడు వాళ్ళ తాతలు తండ్రులు కట్టిన ఆ యొక్క గోపురాలని పడగొట్టినప్పుడు బలిపీఠంలోని పడగొట్టినప్పుడు సైతానికి ఎక్కడైనా శక్తివంతుడైడు ఎంత శక్తివంతుడు ఆ బోయి మిద్యానీలని మొత్తం సమలు నాశనం చేసినట్టు మనం చూస్తాం ఎంత మూడు మందిని తీసుకెళ్తాడు ఎంత కూడా కాదు జస్ట్ మూడు మందిని తీసుకుపోయి లక్షల మీద ఉన్న వాళ్ళని అందరినీ తారుమారు చేసి పడేస్తాడు ఆ మూడు వందల మంది బూరలు ఊదినప్పుడు ఆ శత్రులు ఒకరినొకరు చంపుకున్నారు చీకట్లో దాని తర్వాత ఇద్దరు రాజులను పట్టుకొచ్చి మనం చూస్తాం దాని తర్వాత ఆకలి ఉన్నప్పుడు వీరికి తహం దీనికి ఆకలి తెచ్చడానికి ఆ యొక్క సుక్కొత్తు ఎవ్వరు ముందుకు రారు మంది పెద్దలు వాళ్ళు నేను ఆ ఇద్దరు రాజులను ఓడగొట్టి వచ్చినాక మీ పని పడతా వచ్చినాక భయంకరంగా హింసిస్తారు శిక్షిస్తారు వాళ్ళని అంటే ఎక్కడికి వెళ్ళొచ్చిందంత ధైర్యము అంతకుముందు పిరికోడు భయపడ్డాడు ఎట్లా వచ్చింది ధైర్యం ప్రశుద్ధాత్ముడు వచ్చినప్పుడే సూచనలు వచ్చినప్పుడు చూడలేదు మళ్ళా ఆ ఉడకబెట్టిన మాంసమును పిండి వంటకమును పానమును దేవుడు ఆ బండ నుంచి అగ్నించి ప్రకటించి దానికి దహించి వేసినప్పుడు కూడా రాలేదు శక్తి దాని తర్వాత మంచితో తడవడము దాని నీల తడవడము గొరెపొచ్చు ఆరిపోయి ఉండడం అవి చూసిన శక్తి రాలే నెనకి కాబట్టి నేను అది చెప్పాలి ఏంటంటే సూచనలను చూస్తే ఎవరికి శక్తి రాదు విశ్వాసం రాదు అద్భుతాలు చూస్తే ఎవరికి శక్తి రాదు విశ్వాసం రాదు ఒకప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు నేను ఆ రూట్ పోయినని కాబట్టి చెప్తున్నాను విశేషమైన స్వస్థతలు జరిగేది ఎయిడ్స్ పేషెంట్స్ నిలబడేటోళ్ళు మోసుకొచ్చిన వాళ్ళని థర్డ్ డేకి మంచిగా అయిపోయి గట్టిగా అయిపోయి మంచిగా ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళు అట్లా ఎన్నో కేసులు మోసుకొచ్చిన కేసులు బాగినాయి కానీ నేను గ్రహించింది ఏంటంటే స్వస్థత పొంది రక్షణ పోగొట్టుకునే వాళ్ళు రక్షణ పొందని వాళ్ళు అది రాంగ్ సేవా విధానం దేవుడి సేవ పనిచేయలే స్వస్థత ఉంది కానీ ముఖ్యంగా రక్షణ అనుభవం లేకుండా స్వస్థత పొందుకొని వేస్ట్ ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి చేస్తావు అప్పుడు నరకానికి పోతావు స్వచ్ఛత పొందేం లాభం విధానం కాబట్టి మనుషులు విడతల పొందాలంటే జ్ఞానం కొద్దువైతే నశించిపోతారు జ్ఞానం వస్తే జీవిస్తారు అందుకు జ్ఞానాత్మ చేత నడిపింపడాలన్న సత్యని నేను గ్రహించిన కాబట్టి వీడియోని మళ్ళీ మనం కూడా తరులాడుతూ ఉంటాం లీడర్షిప్ తీసుకుంటే ఎన్కంజాయ్ వేస్తూ ఉంటాం ఇంకోవరైనా తీసుకుంటే బాగుంటుంది ఇంకొకరిన తీసుకుంటే బాగుంటుంది ఒక్కసారి నువ్వు లీడర్షిప్ తీసుకున్నావంటే నీకు ఎక్కడనే పవర్ వచ్చేస్తుంది ఇంతకుముందు నీకున్న శక్తి యాక్టివేట్ అవుతుంది అన్నట్టు వీడియోని పరాక్రమ శారుడు అని ఎప్పుడు యుద్ధం చేసింది ఆయన పరాక్రమశాలి అంటున్నాడు ఎప్పుడు యుద్ధం చేయలే అంటే ఆయనలో ఉంది ఆత్మ యాక్టివేట్ ఎప్పుడైంది పరుషుధాత్మడు వచ్చినప్పుడే యాక్టివేట్ అవుతాయి నీ తలాంతులన్నీ అంతే నీలో ఎన్ని తలాంతులన్నా యాక్టివేట్ కావాలంతే ఎప్పుడన్నా ఒకరోజు మీకు ఆర్థిక స్థితికి సంబంధించిన విషయాలు నేను చూపిస్తాను మీ ఆర్థిక స్థితిని మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్పాను ఆ బోధన ఎందుకంటే అది మళ్ళా ఎటో దారి తీస్తుంది ఆ బోధ మన అటు పోనే పోం కాబట్టి లేకపోతే మీరు అనాథలు అంటే తండ్రి లేనివారు అర్థం చేసుకోండి తండ్రి పరలోకం తండ్రి నీకు తండ్రి కావాలంటే నీకు పరశుధాత్మ అవసరం పరశుదాత్ముడు ఏం చేస్తాడు ఏసుప్రభు మాటలను జ్ఞాపకం చేస్తాడు ఏసుప్రభు ఏం చేస్తాడు నేను తండ్రికి పరిచయం చేస్తాడు అప్పుడు నువ్వు కుమారుడు అప్పుడు నువ్వు బిడ్డ దేవుని బిడ్డవైతావు మన పరుశుధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు దేవుని కుమారుడు అవుతావు అందుకే రేవులు రాష్ట్రపతిలో అన్నాడు దేవుని ఆత్మచేత నడిపింపబడ్డ వారందరూ దేవుని కుమారులు అనుంది వాక్యం కాబట్టి రక్షింపబడితే దేవుని బిడ్డవు పసిబిడ్డవు యుద్ధానికి పోలేవు కానీ నువ్వు యుద్ధానికి పోవాలంటే కుమారుడుగా కావాలా అందుకు నీ పరుశుదాపం ఈ లోకంలో నువ్వు ఏదైనా పోరాడాలంటే ఉద్యోగ స్థలమే కావచ్చు ప్రపంచంలో సైతాన శక్తులే కావచ్చు నీ కుటుంబంలో నా బలినెత్తులే కావచ్చు ఈరోజు కుటుంబాలన్నీ చిన్న భిన్నమైపోతున్నాయి ఎందుకంటే పరశుదాత్మకి అవకాశం ఇవ్వలేవాలి అందుకే నేను మరో పట్టే చెప్తా ఉంటాను శిత్రిత్వంలోని మూడవ వ్యక్తి పరశుదాత్మ దేవుడు దేవుడు ఆత్మ ఆయన మర్చిపోయినారు అందుకే ఆయన ఆరణించడం బట్ ఆయన పనిచేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి భూమి మీద ఇక్కడ ఏసువు లేడు మీకు తెలుసు అందరికీ ఇక్కడ తండ్రి లేడు వాళ్ళ పనులు ముగించుకొని వెళ్ళిపోయినారు అక్కడ ఇప్పుడు పరశుధాత్ముడు పంపించారు అక్కడికి ఆయన ఒకడే తండ్రి పదిహేను వందల సంవత్సరాలు పనిచేసేండు హిసర్పల మధ్యలో యేసు ప్రభు మూడు సంవత్సరాలనే పనిచేసాడు కానీ పరశుద్ధాత్ముడు గత రెండు వేల మధ్యలో ఉన్నాడు దీర్ఘకాలంగా ఆయన పనిచేస్తున్నాడు కానీ ఆయన మర్చిపోయింది చర్చ్ అందుకు ఈరోజు చర్చ్ అంత డ్రై అయిపోయి మూడైపోయి మిగిలిపోయింది ఎండిపోయిన చెట్టులాగా పశుతాత్ముడు నీలో లేకపోతే దేవుడు నీ తొలడన్న విషయాన్ని యోహన్ భక్తులు ఒకసారి జ్ఞాపనం చేస్తారు మరి చూడండి ఎవరన్నా మొదటి యోహన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చని వలన మనము ఆయన ఎందున నిలిచి ఉన్నామని ఆయన మన ఎందున్నాడని తెలుసుకొని ఎలాగనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అప్పుడు చూడండి మరోసారి చదువు దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందు ఉన్నాడని తెలుసుకొని చూడండి దేవుడు మనం దేవుడిలో ఉన్నాము దేవుడు మనలో అంటే తండ్రి మనలో ఉన్నాడు అన్న దానికి రుజువు ఏంది అంటే పరశుద్ధాత్ముడే అంటాడు అంటే పరశుద్ధాత్ముడే తండ్రి అన్న విషయం కూడా అక్కడ మాట్లాడుతున్నాడు వ్యూహాన్ అంటే వాళ్ళకి అర్థమైపోయినా ఇవన్నీ ఎప్పుడు అర్థమైనా రెండు వేల సమర్పితమే అర్థమైన వాళ్ళకి వాళ్ళ పత్రికలను రాసినప్పుడు అవి నిజంగా నెరవేరినాయి వాళ్ళు దాన్ని గ్రహించగలిగారు అన్నట్టు పర్షదాత్ముడు ఉంటేనే తండ్రి ఉన్నట్టు పర్షాత్మడు ఉంటేనే కుమారుడు ఉన్నట్టు కాబట్టి తండ్రి ఉన్నాడంటే నీలో పరసాత్మ ఉన్నట్టే ఆ ముగ్గురు ఉన్నట్టే ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది ఇది బహు ప్రాముఖ్యమైన వాక్యం మొదటి వ్యూహాను నాలుగు పదమూడులో కాబట్టి ఇవన్నీ మనకి వాగ్దానాలు అనేది మనం యోగుల గ్రంథంలో చూస్తాం కదా యోగుల గ్రంథం రెండో అధ్యయనం అది దేవుని యొక్క వాగ్దానం అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మలకు మరించదని అన్నాడు అంటే ప్రపంచ అంత్య దినంలో అందరి మీద నా ఆత్మ కదా అందరి మీద నా ఆత్మ సర్వ శరీరం అంటే ఈ శరీరము దేవునికి అసహ్యమైనది ఎందుకంటే పాప పాపపు నియమం ఇంకా ఉన్న అందులో దాంతో నువ్వు దేవుని సంతోషపరచలేవు దాంట్లో ఎన్నో బంధతలు ఉంటాయి క్షేమైంది కాబట్టి అంటే రోగం కలదు కాబట్టి అందుకే ఊరికి ఎవరు రోగాలు తగ్గుతుంటే దానికి అందుకే నీ శరం చావాలా నీకు రోగాలు రాకుండా ఉండాలంటే సీక్రెట్ అది నేను చెప్తున్నాను నీ శరంలో ఏ రోగం రాకుండా ఉండాలంటే అది సావాలంతే సైతాన్ని ఎప్పుడు రోగాలు తీసుకొని పెడతాడు నీ శరంలో నువ్వు జీవిస్తేనే అందుకే దాన్ని పోషించుకోవద్దు దాన్ని ఇచ్చి తర్వాత మనం నల్ల ఉపవాసాలతో ఎంతగా ఉపాసం ఉంటే అంతగా శరీర కోరికలు నశించిపోతూ ఉంటాయి నీలో నుంచి అప్పుడు దైవయుకమైన ఆశ నీలో పుడుతుంది అన్నట్టు కాబట్టి అపోస్ల కార్యంలో ఇప్పుడు మనం చూస్తాం కొన్ని వాక్యాలు ఈరోజు అపోస్ల కార్యము రెండవ అధ్యాయము మొదటి నాలుగు వర్షాలలో పశుతాంతలు ఎట్లా వచ్చిందో గమనించండి ఇది ఒక వాగ్దానము యోగలు చేయబడ్డ వాగ్దానం అది పప్పు ఎదురు మన తర్వాత జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ముఖ్యంగా చూడండి మొదటి వర్షనం వలన చదవండి పోస్లర్ కార్యములు రెండో అధ్యాయమన్నా రెండవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చిన పెంత కోస్తూ పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి ఎందుకు ఇప్పుడు హాలిడే కాబట్టి పెంత పండుగ ఒక హాలిడే కాబట్టి అందరూ ఒక స్థలంలో కూర్చున్నారు సమకూడినరు ఎందుకంటే హాలిడేస్ అనగా సాగంగా ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటారు అందరు కాబట్టి పెంత కోస్తు అనుభవం అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు పెంత కోస్త అనుభవం ఇవ్వట్లేదు యాక్చువల్గా పెంత కోస్త అంటే అర్థం ఏంటంటే మనకు తెలుసు పెంట అంటే యాభైవ దినము అనర్థం పెంటి కాస్ట్ అంటే యాభైవ దినం ఫార్ట్ ఫిఫ్టీ డే పెంట అంటే ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి పెంతి అంటే ఫిఫ్టీ డే అని అర్థం యాభైవ దినము అనర్థం కాబట్టి యాభైవ దినం అనుభవం ఈ దేశం మంచి ఎంతకు వస్తాను కాబట్టి పరశురాత్మని చాలా మంది చెప్తారు కానీ ఎక్కడ వాక్యం ఎంత కొత్త దినంనా హాలిడే కాబట్టి అందరూ ఒక ఇంట సమకపో ప్రార్థన చేసుకుంటున్నారు అంతే ఇప్పుడు చూడారు ఏముంది అక్కడ అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయుండెను చూడండి అక్కడ అవన్నీ చిహ్నాలు బాగా గమనించండి మొదటిది గాలి రెండవది శబ్దం అంతేనా మొదటిది వేగంగా వీచు గాలి రెండవది బలమైన గాలి వంటి ధ్వని ధ్వని గాలి వంటి ధ్వని వంటి ధ్వని అంటే మనకు తెలుసు గాలి ఎట్లా శబ్దం ఉంటుంది గాలి వస్తే ఎట్లాంటే శబ్దం వస్తుంది శబ్దం బలమైన గాలి వంటి ఒక ధ్వని కాబట్టి వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయ్యో నిండాను కాబట్టి ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే పరుశుధాత్ముడు ఆ రూపకంగా ఆ రోజు వచ్చాడు ఈరోజు వస్తుండ ఆ శబ్దం వినిపిస్తుందా మీకు ఎవరికైనా నేను ఒక సీక్రెట్ చెప్తున్నా అంతే మీకు తర్వాత వారు కూర్చున్న ఇల్లంతా నిండను అంటే ఆ పరిసరంలో కూడా ఉంటాడు అని అర్థం ఆ పరిసరంలో అంతా ఉంటాడు ఆ ప్రాంతం తర్వాత ఏమైంది మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు అంటే బాగా అర్థం చేసుకోండి పరశుధాత్ముడు అగ్ని అయితే ఇవన్నీ దశలుగా అంటే స్టెప్స్ అన్నట్టు ఇవన్నీ విధానాలు నా అగ్ని అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడినాయి అంటే అగ్ని అగ్ని దిగొచ్చింది వారి మీదికి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరశుధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి సరే ఇది మనం లాక్డౌన్ టైంలో కృపావరలకు సంబంధించిన రికార్డు చాలా చేసినాం ముఖ్యంగా భాషలకు సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఆ విని ఎరగని భాషల విషయాలు నేర్చుకున్నాం ఆ రోజులలో లేదని ఒకరు భాషలు ఎప్పుడు ఆగిపోయినాయని అట్లా ఎవడిస్త ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అన్నట్టు చాలా హెబ్రోన్ వాళ్ళు హెబ్రోన్ గురించి ప్రకటించారని కానీ భక్త సింగ్ అంకుల్ ఆయన ఎన్నో వాక్యాలు పర్షుదాత్మ గురించి ప్రకటించండి ఆ రికార్డింగ్స్ ఇప్పుడు బుక్స్ రూపకంగా ఉన్నాయి అంటే ఆ అంకుల్ వాక్యాలు చెప్తా ఉంటే ఒక సిస్టరు షార్ట్ హ్యాండ్ లో అన్ని రాశాడు ఆయనకి ఇంగ్లీష్ కదా షార్ట్ హ్యాండ్ భాషలో ఆయన వాక్యాలు ఆయన చెప్పిన ప్రసంగాలు అన్ని ఆ ఒక్కటే ఆయన లైఫ్ లో ఏ బుక్ రాయలేదు కానీ ఆయన ప్రసంగాలన్నీ ఒక సిస్టరు షార్ట్ హ్యాండ్ రాయడం వలన ఈ రోజు వరకు అవన్నీ బుక్స్ రూపంగా తయారు చేసే వాళ్ళు భద్రపరిచారు లేకపోతే బ్రదర్ భక్త అంకుల్ వాక్యాలు ఒక్కటి కూడా మనకు ఉండకపోయాడు ఆస్ట్రేలియాలో ఆయనని పిలిపించి పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఎవరు పిలిచినారో వాళ్ళు ఆయన వాక్యాలు రికార్డింగ్ చేసి ఈరోజు ఆ రికార్డింగ్స్ ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రభు ఏవి కూడా వేస్ట్గా నడిచారు మన గ్రూప్లో మనం అన్ని రికార్డ్ చేస్తామంటే మీకు అందరు తెలుసు ఇది మీ కొరకు కాదు ఎందుకంటే మీరు ఎవరు కూడా వీటిని తర్వాత ఇవన్నీ ఒక తరం వాళ్ళు వింటారు వాళ్ళకి ఇది ప్రభు మెదడు చింటి కానీ ఈ తరం కానే కాదు నాకు తెలుసు ఎప్పుడున్నా మీరు బ్రదర్ భక్తి సింగ్ వాఖ్యలు వినండి ఒక్క అక్షరం కూడా మీకు అర్థం కాదు ఆయన భాష ఎట్టుంటుంది ఆయన మాట్లాడుతుంటే ఇడివిడివిడివిడి విడివిడి ఇవిడి అని ఉంటుంది భాష అసలు ఇంగ్లీష్ పదం అర్థం కాదు నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది ఆయన భాష అంటే ఆత్మలో నేను కూడా ఎదిగినట్టు అర్థాన్ని సూచన Language, hmm. it, I suddenly, now the I fed a language, I can't come in other words but I become the only one. Does it mean if you've found unoскийane believer how many don't you try to noktfalls like SWE. If you try to find us simply after thinking yahoo a geniebut as far as I got together, there's 3 years ago that came from the future. By the time I lost now, only 20 years ago. మిస్ అయ్యే యొక్క ఏడు పండుగలు అనే ఒక వాక్యం నేను ప్రకటించిన కొన్ని వారాలు అవి రికార్డింగ్స్ లేవు ఇప్పుడు బట్ ఆ రోజు అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో ఆ చర్చలో వినింటాను నా ఆత్మజ్ఞావి తెలుసు ఆయన కేవలం ఇస్సల్ పిల్లకు సంబంధించిన పండుగలు అని చెప్పిండు కానీ అవి ఏసు ప్రభుకు సంబంధించిన పండుగలని ప్రభు మనకు వేల్పరిచిండు తర్వాత ఆ ఏడు పండుగలు వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసకి సంబంధించి నేను చూసపరిచిన ఆ రోజుల ఆ రోజు వాక్యాలు ఒక లెవెల్ వేరే ఈ రోజు వాక్యాలు ఒక లెవెల్ వేరే మనం ఇప్పుడంతా మనం ప్రవచనాత్మకమైన వాక్యాలను ధ్యానిస్తున్నాం కానీ ఆ రోజులలో గూఢమైన సత్యాలు అంటే పాత కాలపు విధానాలు ఏ రీతిగా కృత కాలానికి వర్తిస్తే మనం ధ్యానించినాం కానీ ఈ రోజు కృత వాక్యాలు ఈ కాలానికి భవిష్యత్తుకి ఎట్లా వర్తిస్తారని అంటే అంచనా ప్రభు మనల్ని ఆత్మలో ఎదిగింపజేస్తున్నాడు అందుకే వశుధాత్మక మనం చోటి ప్రతిక్షణం కాబట్టి పెంత కోస్త పండుగ రోజు ఇస్రాల్ పిల్లలు అందరూ పండుగ చేసుకుంటున్నారు అని నేను ఒక రికార్డింగ్స్లో చూపించిన మీకు కానీ అపోస్తులలో ఎవ్వరు పండుగ చేసుకోలేదు ఆ రోజు వాళ్ళంతా ఉపాస ప్రార్థన చేశారు క్రిస్మస్ పండుగలు ఎవరైనా ఉపాస ప్రార్థన నేను ఛాలెంజ్ చేస్తాను ఉండలేరు ఎందుకంటే పండుగలన్నీ శారీరకమైన అని తెలుసు మనం మటుకు ఏసు అనే పండుగనే ఆచరిస్తాం అది ప్రతిరోజు ఎందుకంటే అన్ని నీడలు అన్ని పండగలు నీడలు నిజ స్వరూపం ఏసుడక్కడే కాబట్టి ఆయన నీడలు ఏడు పండుగలు ఏసుడ నీడలు మనం ఏ నీడను ఆచరించం వెంబడించాం ఎందుకంటే ఆయన పుట్టేంత నీడలు వెంబడిస్తాం ఆయన వచ్చినాక నీడను వెంబడిస్తే విగ్రహారాధన అట్లా ఇసల్పాలు ఈరోజు విగ్రహారధికులు అయిపోయి నశించిపోయినారు అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది పౌలు అదే అధ్యాయంలో చెప్పేస్తాం చూడండి ఒకసారి కిందికి వెళ్తే ముప్పై వచనంలో పశుద్ధాత్మ పని ఏంది మనం అధ్యూసినాం ఒకసారి చూడండి వ్యూహాంశ వార్త పర్షుధాత్మ ఎందుకు అనుకరించబడింది మనకి యూహాన్సు సువార్త పదహారవ అధ్యాయము ఏడు వచనం నుంచి యోహాన్సు వార్త పదహారవ అధ్యాయము ఏడవ వచనం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ అద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ అద్దకు పంపుదును బాగా వెనుకోండి తండ్రి ఎట్లా కుమారుడిని పంపించిండో కుమారుడు పరశుదాత్మను పంపిస్తుంది ఇక్కడ ఇప్పుడు జరుగు ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొన చేయును నీలో అభిషేకం అంటే నువ్వు పాపమును అసహించుకుంటావు నీతిని ప్రేమిస్తావు తీర్పుని ప్రకటిస్తావు ఇది సీక్రెట్ ఎవరిలో పరిశుధాత్మ ఉంటే వాళ్ళు ఈ మూడిటిని ప్రకటిస్తారు పాటిస్తారు పాపంను అసించుకుంటారు పాప పాపం గురించి లోకానికి చెప్తారు నువ్వు పాపి చెప్తారు నీకు నీతి అవసరం అంటే రక్షణ అవసరం అని చెప్తారు నీతి అంటే పరిశుద్ధంగా న్యాయంగా యథార్థంగా జీవించే జీవితాన్ని నీతిమయమైన జీవితం రైట్చియస్నెస్ అంటాను ఇంగ్లీష్ లో రైట్ రైట్చియస్నెస్ అంటే రైట్ రైట్ గా జీవించడం రాంగ్ గా జీవించద్దు అని చెప్తారు తర్వాత ఈ లోకనికి తీర్పు ఉంటది అని కూడా చెప్తాం నువ్వు మారకపోతే నువ్వు పాపంని విడిచిపెట్టకపోతే నీతిని అనుసరించకపోతే నీకు తీర్పు అని చెప్పడమే పరశుధాత్మ యొక్క పని కాబట్టి పరశుదాత్ పని ముఖ్యమైన పని అది దాని తర్వాత నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పాప పాపక్షమాపణ పొందుతూ నీతిని అనుసరిస్తూ తీర్పు విషయంలో భయపడుతూ భయముతో వణుకుతో ప్రభుసనలో అప్పుడు ఆయన నిన్ను అంచలంచలుగా ఎదిగింపజేస్తూ అంటాడు కృపా వరాలు అనుగ్రహిస్తూ ఉంటాడు దాని తర్వాత నీలో సమృద్ధిగా ఆత్మ ఫలము కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ అంచలంచనగా ఎదిగడం అన్నట్టు కానీ యొక్క పని ఏందనేది మనం ఇప్పుడు చూసినాం కాబట్టి ముప్పై అపోసుల కార్యం వెళ్ళిపోతాం ఇప్పుడు చూడండి అపోసుల కార్యము తిరిగి రెండవ అధ్యాయం అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము అశుద్ధాత్మలో నీ మీదికి వచ్చినాక నీ పరిచర్య నువ్వు సువార్త చెప్పినప్పుడు ఎట్లా ఉంటుంది మనుషుల ముప్పై ఏడవ వర్షంలో పొస్తల కడమ రెండవ దేమం వారు ఈ మాట విని హృదయంలో నుంచుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ను కడమ అపోస్తలను అడగగా అంటే అపోస్తలందరినీ ఒకటే మాట పేతులు అప్పుడు ఏమంటాడు మీరు మారుమనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామంలో వాప్సం పొందుడి అప్పుడు మీరు పరిశుదాత్మ అను వరము పొందుతారు గిఫ్ట్ అన్నట్టు వరం అంటే గిఫ్ట్ ఏ శ్రీక్రీస్తు నాన్న భాసం పొందితే నీకు పరుశుదాత్మ గిఫ్ట్ వస్తుంది ఇది ఎవరికి వస్తుంది ఈ వాగ్దానం మీకును ఇది వాగ్దానం అన్నట్టు ఇది ప్రామిస్ ఇది మీకు కంపల్సరీ ఆత్మ వస్తుంది ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులకు అంటే ఈ లోకంలో ఎక్కడ ఉన్నా కానీ అనగా ప్రవీణి ఆ ప్రభు మన దేవుడు ద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పాను ఆశ్చర్యమే తర్వాత అక్కడ నేను వాక్యాన్ని ముగిస్తా అపోస్ల కార్యము పదవ అధ్యయం అన్న చాలా కేవలం ఇది అప్పోస్తలకే నా బ్రదర్ ఇంకోవరికన్నా అన్నిళ్ళు కూడా పొందుకున్నట్లు మనం చూస్తాం కదా అప్పోస్ల కార్యం చూడండి పదవచనంలో మొదటి వచ్చిన ఇటలీ పటాలము అనబడిన పటాలము అంటే ఈ రోజు ఇటలీ దేశం ఉంది ఇటలీ దేశంలో చాలా మంది చనిపోయినారు కోవిడ్ ఫస్ట్ ఫేజ్ లో ఎక్కువ సఫర్ అయింది ఈ దేశమే కోవిడ్ లో ఇటలీ పటలం అనబడిన శతాధిపతి అయిన కొర్నే అను భక్తి పరుడు ఒకడు కైసర్ లో అయితే చాలా మందికి తెలియనిది ఏంటంటే ఈయన ఈ కొర్నే అనే వ్యక్తి ఇటలీ దేశస్తుడే ఇతనికి దేవుని అంటే తండ్రి మీద ఎక్కువ ప్రేమ అంటే యూత మతంలో ఆసక్తి కలిగిన వాడు వాళ్ళు ఆ రీతిగా ఉండి పాత నిర్బంధన విధానాలు పాటించేవారు చూడండి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ఇది ఫస్ట్ పాయింట్ కుటుంబంతో దేవుని భయభక్తులు ఉన్నారు తర్వాత ప్రజలకు బహుధర్మము చేయొచ్చు అంటే ప్రజలంటే మీకు తెలుసు పేదవాళ్ళు గొప్పజనం పేదవాళ్ళకి బహుధర్మము చేయొచ్చు అంటే దాన ధర్మాలు చేస్తున్నాడు అన్నం పెడుతున్నాడు అన్నదానాలు చేస్తున్నాడు డబ్బులు లేని వారికి డబ్బులు ఇస్తున్నాడు మందు లేని వారికి మందులు ఇస్తున్నాడు తిండి వారికి తిండి పెడుతున్నాడు ఇవన్నీ చేస్తుంటే ఇది పాత నిబంధన విధానం అన్నట్టు క్రియలు అన్నట్టు దేవునికి ప్రార్థన చేయువాడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే ఆయన జీవితమే ప్రార్థన జీవితం నేలి ప్రార్థన పరుడు అని ఈ సాక్ష్యం చెప్తుంది ఈ వాక్యం అయితే మూడో వర్షం కష్టపడి పదల నుంచి మించి గంటల వేళ ఈ విషయం మీరు బాగా చేసుకోవాలా టైమింగ్స్ అపోస్తకారంగా టైమింగ్స్ ఉన్నాయి ప్రేయర్ టైమింగ్స్ ఒకటి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఒకటి టూల్ ఓ క్లాక్ ఒకటి త్రీ ఈ రోజైనా మనోసారి నేను చూపిస్తాను మీకు వాక్యాలు పుస్తకాలను ఈ వాక్యాలు ధాన్యాలు మూడు సార్లు ప్రార్థన చేశాండి కానీ అపోస్తులలో నాలుగు ప్రార్థన చేశారు అది పాయింట్ అక్కడ ప్రవక్తలు మూడు సార్లే ప్రార్థించినట్టు చూస్తున్నాం బైబిల్లో అతని కానీ అప్పోస్తులలు నాలుగు సార్లు ప్రార్థిస్తున్నారు అది మనం చూస్తాం ఎప్పుడన్నా మీ ఓపిక కొంటే మీరు కూడా మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనం తేటగా అతని కనబడను కాబట్టి ఇది కళ కాదు ఇది దర్శనం అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు అతను దూత వైపు తీర్చుచ్చి భయపడి ప్రభు ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యంలోని దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అంతే జ్ఞాపకార్థంగా చేరినవి కానీ దానికి దానికి జవాబు లేదు ఎందుకు లేదు అంటే ఈశ్వర పుట్టక ముందు తండ్రిని వేడుకోవడము సబబు కరెక్ట్ విధానాలు కానీ ఏజ్లో చనిపోయినాక పాపాల గురించి ఆయన నామం తప్ప నీ ప్రార్థన ఎట్టి పరిస్థితిలో తండ్రికి చేరదు అది సీక్రెట్ మనం నేర్చుకోవాలి ఈ వాక్యాల నుంచి ఈ దేవుతులతో మాట్లాడుతున్న వాక్యాల చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు జ్ఞాపకారంగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేపు మనుషులను పంపము దేవుతతో చెప్తున్నాడు కొన్నెళ్ళితో దేవదూతని ఇవ్వచ్చు కదా లేదు అవకాశం లేదు ఆ సేవ పేతులు అను మారు పేరు గల సీమను పిలిపించము అతడు సముద్రపు ధరినున్న సీమోను అను ఒక చర్మకారుని ఏంటా దిగినడని అంతా చెప్పాను అంటే ఫుల్ అడ్రస్ కూడా ఇచ్చేసి దూత పర్ఫెక్ట్ అడ్రస్ అన్నట్టు ఈ మారు పేరు గల అసలు పేరు సీమోను అతడు ఎక్కడున్నాడు సముద్రపు ధరిన సీమోను అను ఒక చర్మకారుని ఇంట దిగిన్నాడు అని చెప్పాడు అంత పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ అడ్రస్ కూడా ఇచ్చిడు పోస్టల్ అడ్రస్ లాగా అప్పుడు అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట తన ఇంటి పని వాటిలో తన యుద్ధ ఎల్లప్పుడు కనిపెట్టుకునే వాని ఉండు వారిలో సైనికుని అంటే చూడండి కొర్నేలి దగ్గర ఉండే సైనికులలో కూడా ఒకడు భక్తిపరుడు చాలా మంది ఉన్నారు కానీ అందులో ఒకడు భక్తిపరుడు ఏ రూపంగా అర్థం చేసుకుంటాం మనం చూడండి పిలిచి వానికి ఈ సంగతులు అన్నీ వివరించి వారిని ఎప్పేపు పంపాను మర్నాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణం దగ్గర సమీపించినప్పుడు పగలు ఇచ్చి పన్నెండు గంటలకు పేతుడు ప్రార్థన చేయటకు మిద్దె ఎక్కాను మిద్య మీదికి ఎక్కాను అతడు మిక్కింది ఆఖరిగాని భోజనము చేయగలను ఇది నాన్ వెజిటేరియన్ ఫుడ్కి సంబంధించిన బోధ కానే కాదు చర్చ చెప్తుంది అట్లా అన్ని తినొచ్చాను పండి తింటే రోగాలు వస్తాయని కూడా మనకు తెలుసు ఏవి తినాలో ఏవి తినతో మనం అర్థం చేసుకోవాలి కూడా చూపించాను మీకు ఎందుకంటే మీ శరంలో ఉండే అవయవాలు అన్నిటినీ జీర్ణించుకోలేవు నేను ఒకసారి మీకు రికార్డ్స్ చూపించిన నా క్లాస్మేట్ ఒక అమ్మాయి పెద్ద పెద్ద ఆవిడ ఎప్పుడు రెండు కుక్కలు ఉండేవి పెద్ద కుక్క కాబట్టి ఒకటి చిన్న కుక్క రెండిటికి షుగర్ రోగం వచ్చింది చాలా మంది తెలియదు పశువులకు షుగర్ రోగం వస్తుంది డాక్టర్ తెలుసుకుపోతే అరే వీటికి డయాబెటీస్ అయినాయి అయితే నాకు తెలిసి ఎందుకు వస్తుంది డయాబెటీస్ ఒక అది రాకుండా ఏం చేయాలా వస్తే ఏం చేయాలంటే తెలుసు ఎప్పుడో అవి రిలీజ్ అయినాయి అవి మనకు తెలుసు అయితే ప్రతిరోజు వాటికి పెరుగన్నం పెట్టేటువంటి ఒకళ్ళు అవి మాంసాపు జీవులవి మాంసాహారులవి వాటికి నువ్వు అన్నం అలవాటు చేస్తే వాటి శరీరాలలో బ్లడ్ లో షుగర్ అక్యుబులేట్ అవుతుంది దానివల్ల ఒకటి హార్ట్ అటాక్ చచ్చిపోయింది మరొకటి అట్లనే చనిపోయింది మనిషి లాగానే ఉంటాయి వాటి శరీరాలు కూడా అవయవాలు కాబట్టి ఇక్కడ చూడండి ఏతురు ప్రార్థన జీవితం వర్ణాడు మాట్లాడు పేతురు ప్రార్థన చేయటకు ఎక్కడ పోయిండు మెద్దె మీదికి ఎక్కాను ఇది ఒక మంచి ప్లేస్ అన్నట్టు నేను ఏర్పరచుకున్న ప్రార్థనా ప్లేస్ ఇదే ఇంట్లో ఎక్కడ చేసుకో ఎందుకంటే శబ్దాలు ఉంటాయి వాళ్ళు వేస్తూ ఉంటారు పని మనుషులు తిరుగుతూ ఉంటారు డిస్టర్బెన్స్ ఉంటుంది అదే మిద్దె మీదకి ఎక్కినాను అనుకో ఒక సేపు మొక్కల మీద ఉన్నా డిస్టర్బ్ చేయండి చల్ల గాలి ఉంటుంది ఎంతసేపు అనేది చేసుకోవచ్చు ఎంత పెద్దగా పాలు పాడుకోవచ్చు ఇంటికి రాంగ్ ఫస్ట్ మెద మీదకి వెళ్ళిపోతున్నాను సాయంత్రం పోయి కూర్చొనిగా ప్రార్థన చేసుకొని వాక్యం చదివేసి వాషింగ్ చేసుకొని అప్పుడు దిగుత కిందికి ఇవన్నీ సీక్రెట్స్ ఎప్పుడు తెలుస్తామో సౌతనే తెలుస్తాయి బైబిల్ హేతుడు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాను అతడు మిక్కిలి ఆకలి భోజనం చేయగలండి ఎందుకు ఫాస్టింగ్ ప్రేర్ చేసిండు కాబట్టి ఇంటి సిద్ధం చేస్తున్నారు ప్రార్థన ముగించిన కిందికి రావాలి సిద్ధం చేస్తుండగా అతడు పరవర్షుడై ఆకాశము తెరబడట ఎవరు ఇల్లు చెప్పండి ఇది చర్మం చర్మకారుడైన సీమను ఇల్లు ఇది ఆయన ఇంట్లో ప్రేర్కి వచ్చిండి నాకు అయితే నేను ఫాస్ట్ ఫాస్టింగ్ ఉంటా ఫాస్టింగ్ ప్రార్థనాక వచ్చి తింటాను పోయిండు మెద్ది ప్రార్థన చేసిండు కిందనేమో వాళ్ళు ఆయన వంటకాలన్నీ సిద్ధపరుస్తున్నారు అతడు అతడు పరమశుడై ఆకాశము తెరబడట నాలుగు చెంగులు పట్టి దింపడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వస్తాయో చూచాను అందులో భూమి అందులో సకల జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండేను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినవని ఒక శబ్దం నాకు వినబడను ఇదంతా దర్శనం ఇది అయితే పేతురు వద్దు ప్రభు నిషిద్ధమైనది ఎందుకంటే పాత నిబంధన బోధలు ఏముందంటే లేవి అకాండాలో చూస్తాం మనము వీటిని తినాలా వీటిని తినొద్దని ఆ యొక్క లాంగ్ రికార్డింగ్స్లో ఎక్కడ చూపించే నాకు గుర్తు కూడా లేదు ఇప్పుడు దేవుని దృష్టిలో దేవుని దేవుని సృష్టిలో కొన్ని ప్రకృతిని చెడగొట్టేవి కొన్ని ప్రకృతిని క్లీన్ చేసే జీవులని మనిషి చెడగొట్టే జీవి కుక్కలు పందులు క్లీన్ చేసే జీవులు భూమి మీద కుక్కలు పందులు నక్కలు తోడేళ్ళు ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాయి పరిసరాలలో కళేబరాలు ఉంటాయి మనిషికి రోగాలు వస్తాయి అనే దేవుడు ఎంతగా ప్లాన్ చేసిండు వాటిని పెట్టిండు శానిటరీ మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్స్ లాగా అవి ఏం చేయాలో వాటిని క్లీన్ చేయాలి వాటి పని వాటిని తినద్దు ఎందుకంటే వాటి స్టమక్స్ లో భయంకరమైన ఇన్ఫెక్షస్ బ్యాక్టీరియా ఉంటుంది వాటి స్కిన్లు వాటి అందుబాటుని ముట్టద్దు ఎందుకంటే అవి చచ్చిన వాటిని తింటుంది అదే రీతిగా ఆకాశంలో గాలిలో ఉండే కాకులు గద్దలు గుడ్ల గూబ వీటిని తినద్దు ఎందుకంటే అవి క్లీనర్స్ అవి ఎయిర్ ప్యూరిఫైర్స్ అవి సముద్రంలో చచ్చిపోయిన వాటిని ప్యూరు పరచాలి లేకపోతే సముద్రపు ఆ నీళ్లు చెడిపోకుండా అంటే అందులో దేవుడు తాబేలు స్టార్ ఫిష్ మండ్రగాబ్బలను ఎండ్రకాయలను రకరకాల తేళ్లను చెల్లీ ఫిష్ ఇట్లా రకరకాల ఫిష్లను పెట్టింటాయి ఎందుకంటే అవి వాటర్ని క్లీన్ చేస్తూ ఉంటాయి మరి అవి వాటర్ని స్వచ్ఛమైన వాటిని తినేసి క్లీన్ చేస్తాయి వాటర్ని నువ్వు నీ వాటర్ క్లీన్ ఎవరు చేయాలా అది అర్థం కాక పిచ్చి పిచ్చిగా చెప్పుకొని బోదా ఇదిగో అన్ని తినచ్చు అని దేవుడు నువ్వేమో తినొద్దంటున్నావు అని చెప్పి మనల్ని వ్యతిరేకిస్తారు మనుషులు సరిగా అర్థం కాక పైగా ఇది చీనపరమైన బోధ ఇది నిజంగా పరిశువుల జంతువుల దినమనే బోధ కాదు ఇది పేతులు వద్దు ప్రభు నిశ్చితమైనది అపవిత్రమే తినలేదని చెప్పగా దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిశితమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో ఆ శబ్దము అతనికి వినబడిన ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశం ఉన్న ఈ దర్శనం ఏమైందో తెలుస్తులేదు అతనికి ఎటు తోచక ఉండగా కొన్నేలు పంపిన మనుషుల సీమోను ఇల్లు విచరించి విచారించి తెలుసుకొని వాగటండి నిలిచి ఇంటి వరకు పిలిపించి పేతులను మారుతలు సీమోని ఇక్కడ దిగినడాడు అని అడిగింది గురించి వచ్చింది ఆత్మ దిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు నీవు లేచి కింద దిగి వారితో కూడా వెళ్ళము కాబట్టి ఈ దర్శనం ఏందో అర్థం కావట్లేదు నాకు అనంటే పరిశుద్ధార్ కొంచెం కిందికి నీకు అర్థమవుతుంది అన్నాడు నీ వరకు కింద మనుషులు అన్యులు వాళ్ళు లేకపోతే నీకు అదమేది అన్నాడు అప్పుడు పేతులు పోయినాక కొన్నేళ్ళ ఇంట్లో కార్యం జరిగింది అప్పుడు పేతులు అక్కడ కొన్నేళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తండ్రిని ప్రార్థన చేసి వారంతా పర్షదాత్మక వదుకున్నట్టు మనం చూస్తాం కదా చూడండి అక్కడ దేవుడు పదమూడవ ఇప్పుడు అర్థం చేసుకుని నేను దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించిన ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకర్తమైన సువార్థను ప్రకటించి ఈశానులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదూరు కాబట్టి నాకు ఇప్పుడు ఆ దర్శనం ఏందన్నాడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే నీకు ఈ దర్శనం అర్థమవుతాయి పరిశుధాత్ముడు అడగాల ఎందుకంటే ఆయననే లోకంలో నడిపడు ఏ స్వామి లేడు పరశురా అడిగినప్పుడు ఆయన చెప్తాడు ఈ దర్శన భావం ఏందని అప్పుడు నేను కూడా దేవరా నాకు బ్రదర్స్ కానీ చూస్తాను బ్రదర్ నాకు ఇక్కడ కలు వచ్చిందంటే నేను పరశురా అడతాను దీనికి ఎట్లా అని అప్పుడు పరశురాత్మ ఒక సూచన ఇస్తాడు మనకి దాన్ని ఎట్లా అర్థం అప్పుడు అది వాక్యాన్ని కతికినట్లుంటుంది లేకపోతే ప్రార్థన చేసాం బ్రదర్ మరోసారి ప్రార్థన చేయకపోతే నాకు అర్థం కాలేదంట కాబట్టి ఈ యొక్క ప్రభు మనం అందరినీ ఆయన ఆత్మకు మనం చోటిస్తాము ఆయన ఆత్మను పొందుకోనికి ప్రయత్నిస్తాం కనిపెడదాం ఉపాసం ఉందాం పరుశుదాత్మ మానవునికి రా అని మనం అడుగుదాం అతన్ని నువ్వు అతను తను అది విధాలు నేర్పిండి మనకు ప్రభు కాబట్టి అటువంటి కృపలో ప్రభు మనం అందరూ ప్రార్థిస్తాం కళ్ళు మూసుకుంటే తండ్రి మీకు వందాల నైనా మహోన దురగు మా దేవ సమస్త ఘనత మహిమ ప్రభావిని చెల్లించుకుని చిన్నాం మీరు మాకు పరుశుధాత్మ అన్న వరణిచ్చినారు నైనా అవును ప్రభా పశుధాత్ములు లేకుంటే ఒక క్షణం కూడా మేము ఈ లోకంలో జీవించలేము మాకు ఆదరణ అనేది ఎప్పుడు అనుమానం భయం వెంటాడుతుంటది వాటన్నిటి నుంచి విడుదల కల్పించి మీద విజయం అనుగ్రహించి వాడిని మీ కాళ్ళ కింద చితం కొట్టించినకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారనైనా సర్పంలోని తొకటకు మీరు మాకు అధికారం ఇచ్చినారు శత్రు బలమంతట మీద మాకు అధికారం ఇచ్చినారు అవున ప్రభు అటువంటి అధికారాన్ని మీరు మాకు ఇచ్చినారు కానీ మాకు శక్తి పశుధాత్మ ద్వారానే సాధ్యం అయినా కాబట్టి ఆ యొక్క ఆ అధికారము శక్తి రెండు కలిపి మేము ముందు పోలాగిన సహపడి రాత్రి ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించమని ఏసు క్రీస్తు పరిషుధ నామంన ప్రార్థించున్నాం తండ్రిలు ఆమెన్ మన ప్రవైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో కనుక ఆమెన్ ప్రెసిట్ దయచేసి ఇప్పటి నుంచి అందరు కాపరేట్ చేయండి సుజాతకి టైంకి అటెండ్ కండి అందరు థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ అలా సిస్టర్ ప్రేజ్ లో